గణపతి కవీనా జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణిమాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురంపరా ం భద్రం కృష్నుమదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాంసూషేమదేమీతాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోష్టనే స్వస్తినో బృహస్పతి ఓ శాంతిశాంతిశ్శాంతి జీవాత్మనోరన్య అభేదే అభేదేన ప్రశస్యతే నిందదేం హి సమంజసం నానాత్వాన్ని శాస్త్రం నిందిస్తుంది నానాత్వమును ద్వైతాన్ని నానాత్వాన్ని నిందిస్తుంది తర్వాత ద్వైతం దగ్గర ఇవా అని ఉంటుంది ఎత్ర హి భవతి అని ఉంటుంది నానేవ పశ్యతి అని ఉంటుంది ఇవా అద్వైతం దగ్గర ఇవా అని స ఏకహ అని స ఏక ఇవా అని ఓకే కాబట్టి అలాగే ఇవా ఉండడం ఒకటి నింద కూడా ఒకటి ద్వైత నింద ఉంటుంది ద్వైతము ఎవడైతే నానాగా చూస్తాడో వాడేమో మృత్యువు నుండి మృత్యువును పొందుతాడు అని ఉంటుంది అంతే కానీ ఎవడైతే అద్వైతం మాట్లాడుతాడో వాడు దేవుడి వాడి ఏదో చేసేస్తాడు అని ఉండదు కాబట్టి నీకు శాస్త్రం ప్రమాణమైతే శాస్త్రంలో ద్వైతానికి తావులేదు అంటే మరి ద్వైతం అయితే భక్తి ఎలా చేస్తాను నువ్వు భక్తి చేసే సమయంలో ద్వైతం ఉంటుంది కానీ భక్తి కూడా ఖచ్చితంగా సిద్ధించాలంటే ద్వైతం వల్ల సిద్ధించదు అజ్ఞానావస్థలో భక్తి చేస్తావు భక్తుడు అజ్ఞానియే జ్ఞానం కోసం భక్తి చేస్తాడు అజ్ఞానియే ఉన్నప్పుడు ద్వైతం ఉంటుంది ద్వైతంలో భేద బుద్ధిపూర్వకంగా ఉపాసన చేస్తాడు తీరా జ్ఞానం కలిగేప్పటికీ ఆ భేదం అంతా పోతుంది ఈశ్వర దర్శనం చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళేదాకా ద్వైతం అక్కడికి వెళ్ళాక ఇంకా ద్వైతం ఉండదు గాయత్రి మంత్రం యొక్క తాత్పర్యం కూడా అద్వైతమే సూర్యుడి ముందు నిలబడడానికి నిలబడతారు ఉపస్థానము అంటారు సూర్యుడు ఉపస్థానం నిలబడి చేసే ప్రార్థన పేరు ఉపస్థానము నిలబడి చేయాలి కూర్చుని అలా చేసేయడం కాదు ఉపస్థానం కూర్చుని చేయకూడదు దాని పేరు అది సో ఉపతిష్ఠది అలా నిలబడేదాకా ద్వైతం నేను ఇక్కడ ఉన్నానో ఆయన అక్కడ ఉన్నాడు తీరా మంత్రం చెప్పిన తర్వాత ద్వైతం ఉన్నది కాబట్టి ఆరంభావస్థలో అజ్ఞానంలో అద్వైత ద్వైతాన్ని అంగీకరించిన తత్వంలో ద్వైతాన్ని ఎక్కడా ఎవరో అంగీకరించరు మరి జీవుడు జీవుడు పరమాత్మ జీవాత్మనోహం అనన్యత్వం జీవుడికి పరమాత్మకి భేదము లేకుండా సో జీవాత్మనోహ ఏకత్వం అనరు అనన్యత్వం అంటారు ఎందుకంటే శాస్త్రము మన యొక్క అజ్ఞానాన్ని అనువదించి నిషేధిస్తుంది మనం అజ్ఞానంలో జీవుడు వేరు ఆత్మ వేరు పరమాత్మ వేరు ఆత్మ అంటే పరమాత్మ సో వేరు అని జీవాత్మనోహ అన్యత్వాన్ని మనం స్వీకరిస్తాం మీరు పూజ చేస్తున్నారంటే అన్యత్వాన్ని బట్టి కదా పూజ ఏ రకంగా చూసుకున్నా అన్యత్వాన్ని మనిషి భావన చేస్తూ ఉంటాడు కాబట్టి అన్యత్వ నిషేధమే చేస్తారు జీవాత్మనోహ అనన్యత్వం తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని బ్రహ్మసూత్రం సో ఆరంభ శబ్దాది ఆరంభణాధికరణమని తదనన్యత్వాధికరణం అని అంటారు ఆ బ్రహ్మసూత్రం యొక్క ఆ సెక్షన్కి ఎప్పుడైనా మీరు చదువుదురు కానీ సో అనన్యత్వం కార్యము కారణము కంటే అనన్యము అని ప్రతిపాదన కాబట్టి జగత్తు ఈశ్వరుని కంటే భిన్నంగా లేదు ఈ జీవుడు కూడా ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు అంటే సకలమిదమహంచ వాసుదేవ సకలం ఇదం అహంచ వాసుదేవ దృశ్యము ద్రష్ట కూడా వాసుదేవుడే ఇది వ్యవస్థ ఆ శాస్త్రం చెప్తూ ఉంటుంది అయితే మరి అందరికీ అలాగ అనుభవం లేదు కదా అందరికీ అనుభవానికి ఏమొస్తుంది ద్వైతం ఏమొస్తుంది కదా దాని మీద శంకర్లు అంటారు యచ్చ धारण स्वाभाविक शास्त्रबहिष्कृत कुरचित ये नादर्शन गलद अंदंपबड़ी युनात्मदर्शन तत्वते ना నానాత్వము యొక్క అనుభవము అనుభవానికి వచ్చిన ప్రతిదీ సత్యం కాదు కదండి పాము అనుభవానికి వస్తుంది అక్కడ ఉన్నది త్రాడు సత్యమైపోతుందా అనుభవానికి వస్తే సత్యమైపోతుందా కాబట్టి అనుభవానికి రావడము అది సత్యత్వ ప్రయోజకము కాదు అది సత్యమని నిర్ధారించే హేతువు కాదు అనుభవాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది కనుక సర్వప్రాణులు సర్వప్రాణులు అంటే మానవులే కానక్కర్లా నేను మీకు చెప్పాను కదా దోమ దోమ ఈగ ఇవి ద్వైత దర్శనంలో ఉంటాయి అద్వైత దర్శనంలో ఉండవు ఈగ వచ్చి ఇక్కడ వాళ్దో ఇక్కడ వాళ్తు దానికి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దానికి తెలుస్తూ ఉంటాయి తర్వాత కుక్కలు పొగలు నిద్రపోయి రాత్రి అరుస్తాయి వాడి వాటికుండే ద్వైత తర్వాత కుక్కలు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో రోగ ఓ రకంగానూ నచ్చని వాళ్ళతో మరో రకంగానూ కూడా ఉంటాయి కుక్కలు చాలా రేసిస్ట్గా ఉంటాయి తెలుసా ఇంకా సో అమెరికాలో కుక్కలు నల్లవాడిని చూసి మరుగుతాయి వైట్ మ్యాన్ డాగ్ ఉంటుంది అది నల్లవాడిని చూసి మరుగుతుంది అంచేతనే వాళ్ళు చెప్తారు ద డాగ్స్ ఆర్ రేసిస్ట్ అమెరికాలో డాగ్స్ని ఇక్కడలాగా రోడ్డు మీద ఇటు అటు తీసుకెళ్ళడము దాన్ని వదిలేస్తూ ఉండడము అలాగా ఎలా చేయరు వెరీ స్ట్రిక్ట్ ఇక్కడంతా వెరీ ఇన్సెన్సిటివ్గా ఉంటారు ఇక్కడ ఒకసారి నేను టొరాంటోలో నడిచి వెళ్తున్నా నడిచి వెళ్తుంటే కుక్క విదిలేసి ఉంది లాన్లో అయితే ఆ కుక్క నన్ను చూసి మహావేగంగా పులి లేడి మీద గెంతు వేసినట్టుగా పరుగు తీసుకుంటూ భావు భావ్ అనుకుంటూ వచ్చేసింది ఎప్పుడైనా కుక్క అలా వస్తే నేను పరిగెత్తాను నేను అలా నెలకొని చూస్తాను ఏమైతే అది అవుతుంది పరిగెత్తితే ఏమిటి అలా నిలబడి చూస్తున్నాను కానీ నేను గమనించింది ఏమిటంటే ఫుట్పాత్ మీద నేను ఉన్నాను ఆ లాన్ ఫుట్పాత్ అయిపోయినట్టుగా లాన్ బిగినవుతుంది ఆ లాన్ బిగిన ఒక్క అడుగు దూరంలోకి వచ్చి అక్కడ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే ఎలక్ట్రానిక్ ఫెన్స్ ఉంటుంది ఎలక్ట్రానికల్గా ఆ కుక్కకి దానికి కనపడుతుంది అక్కడ ఫెన్స్ ఉంటుంది అక్కడ కాంపౌండ్ వాల్స్ అవి పెట్టరు అది అందానికి భంగకరంగా ఉంటాయని ఓపెన్ ఉంటుంది కానీ మరి కుక్క వెళ్లకుండా ఉండడం కోసం ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్ ఉన్నాయి సరే అది ఆగిపోయింది మన దగ్గరికి రాలేదు సో ఏమేమి సమస్య లేదు మా మిత్రుడు ఉన్నాడు పక్కన కానీ నన్ను చూసి అది మొరుక్కుంటూ వచ్చి నాకు ఒక కొద్ది సెకండ్లు భయాన్ని కలిగించి నన్ను ఇమోషనల్గా డిస్టర్బ్ చేసింది కాబట్టి దీన్ని వెంటనే పోలీసుకి కంప్లైంట్ ఇస్తాను అని అతను హీ వాంట్స్ టు డూ దాట్ నన్ను ఇమోషనల్గా డిస్టర్బ్ చేసింది కదా కుక్క అంటే నేనే ఆపాను వద్దులేవు వద్దు మనం అలా ఇవ్వడం దగ్గర వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కాదు మన ప్రారంభానుసారంగా మనం ముందుకు వెళ్తాం తప్ప వాళ్ళ మీద కంప్లైంట్ అంటే మీకు ఎందుకు చెప్పానంటే ఎంత సెన్సిటివ్గా ఉంటారో అంటే నేను అడిగాను కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది ఏమవడం ఏంటండి విల్ బి అరెస్టెడ్ దె విల్ బీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ యూ విల్ గెట్ సమ్ టెన్ డాలర్స్ కెనేడియన్ డాలర్స్ యాజ్ కాంపెన్సేషన్ వద్దు మన వద్దు ఇతరుల మనసు మనకు వద్దులేటూ వాళ్ళని వెళ్ళిపోయేట్లేదు సో ద్వైతము కుక్కలకి నక్కలకి కూడా ద్వైతం ఉంటుంది సర్వప్రాణి సాధారణం ఎందుకు అలా ఉంటుంటుందంటే స్వాభావికం నానాత్వ దర్శనం స్వాభావికము అంటే ఆవిద్యకం అని కదా అజ్ఞానం మనం పుడితోనే మనకు వచ్చిన సంపద అజ్ఞానమేగా ఆ అజ్ఞానం వల్ల ఈ నానాత్వ దర్శనం అనుభవానుకూలం వస్తుంది ఈ అనుభవానికి వచ్చే భేదాన్ని ఫిలాసఫైజ్ చేస్తారు అందులో అందరూ అనుభవానికి జ్ఞాన అనుభవానికి భేదం అనుభవం ఇప్పుడు ఇప్పుడు రిక్షాపుల్లరో లేదా ఆటో డ్రైవర్ ఉన్నాడు రిక్షాపుల్లర్ అనే మాట ఇప్పుడు పెద్ద వ్యాలిడ్ కాదు మన ఆటో ఆటోమిత్రుడు ఉన్నాడు అనుకోండి అతను భేదాన్ని దర్శిస్తాడు కానీ భేదమే సత్యము పుస్తకం రాయాడు భేద దర్శనంలో జీవిస్తూ భేదమే సత్యము అని పుస్తకాలు రాసి శిష్యులను తయారు చేసుకుని దాన్ని ఫిలాసఫీ కింద చేయడు ఆ పొరపాటు చేసి వాళ్ళు ఈ చదువుకున్న వాళ్ళు చేసి పని పొరపాట్లు ఇలాగే ఉంటాయి వీళ్ళే మనుషుల్ని తప్పుదారి పట్టిస్తారు వాడికి ఓపెన్ మైండ్ ఉంటుంది వాడికి భేదం అనుభవానికి వస్తూ వాడు భేదమే సత్యమనే నిర్ధారణలో వాడే ఉండడు అనుభవానికి వస్తూ అదే కాబోసు అనుకుంటాడు పెట్టలేదు కనుక కానీ మన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే భేదమే సత్యము భేదమే సత్యము అని చెప్పి దీనికి చిన్మయానందజీ ఒక కథ చెప్పేవారు మీరు వినే ఉంటారు మురారి అని కథ చెప్పేవారు మురారి అంటే మీరు వినే ఉంటారు మురారి అంటే బార్బర్ అతని దగ్గర వస్తాడు అతని దగ్గర ఈ సామాగ్రి ఉంటుంది షేవింగ్ సామాగ్రి ఉంటుంది ఒక ఒక చిన్న అర్థం కూడా ఉంటుంది ఈయన పన్నెండు సంవత్సరాలు శాస్త్రం చదివాడు ద్వైత శాస్త్రం దేవుడు వేరు నేను వేరు ఇది శాస్త్ర దేవుడు వైకుంఠంలో ఉన్నాడు మనం ఇక్కడ ఉంటాం ఇది చదివిన శాస్త్రం దీని పన్నెండేళ్ళు చదువు ఇలాంటి శాస్త్రం చెప్పి పాఠశాలలు ఉన్నాయి సో ఇక్కడ అక్కడ ఉన్నాయి ప్లేస్ మీనేం చెప్పను మీరే సో ప్లేస్ చెప్పిస్తే రహస్యం బయటపెడతారు సో ఆ పాఠశాలలో పన్నెండేళ్ళు పదేళ్ళు ద్వైత శాస్త్రం చదివాడు చదివి చదివిన రోజుల్లో జుట్టు పెంచుకోవడం అనేది ఒక వ్రతంగా చదివాడు ఆ వ్రతం అయిపోయింది వ్రతం అయిపోయిన తర్వాత అదేమిటే ఈ షేవింగ్ అనమాట మొత్తం అంతా కూడా ఈ ముండనం ఈ ముండన కార్యక్రమానికి మురారు వచ్చాడు ఇతను తన ముఖం బూచేళ్ళగా ఉంటుంది పెద్ద పెద్ద గెడ్డాలు ఇది ఉంటాను బూచేళ్ళటి ముఖం బూచాటంటే తెలుసు కదా అటువంటి ముఖంతో ఉండివాడు ఇతను ముండనం చేసి అతని దగ్గర అద్దం అవుతుంది కదా చిన్న అద్దం అద్దం ఇచ్చాడు సాధారణంగా మురారి ముండనం చేసిన అద్దం జతికిస్తాడు చూసుకోండి సార్ ఫ్యాల్డ్ ఫ్యాషన్లు ఇప్పటిలాగా బార్బర్ షాపులు అలా కాదు బాగుంటే కూర్చోబెట్టి ముండనం చేసి అంటే ఇంకోటి కూడా వద్దు దాంట్లో అదేమిటట్టే చేతికి గొడుగు ఇస్త మీకు అర్థమైందని చెప్పింది గొడుగు చేతికి ఇస్తాడు ఎండ తాకుండా గొడుగు మీరు పట్టుకోవాలి మరి ఆయన ఎలా పట్టుకుంటాడు ఆయన కాబట్టి ఆయన దగ్గర గొడుగు ఉంటుంది గొడుగు ఇలా వేస్తే కూర్చుంటాడు మీరు కస్టమర్ రాగానే కస్టమర్ని కూర్చోబెడతాడు కూర్చోబెట్టి ఆ గొడుగు చేతికిస్తాడు సో ఇప్పుడు కస్టమర్ గొడుగు అలా పట్టు కూర్చుంటాడు ఇది ఓల్డ్ ఫ్యాషన్ స్కీమ్ అనమాట అర్థం ఇచ్చాడు అర్థం ఇస్తే అద్దంలో ముఖం చూసుకున్నాడు జాజ్వల్యమానంగా ఉంది ముఖం అలాగా ప్రకాశంతో బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతుంది ముఖం అప్పుడు అతను అనుకున్నాడు నా ముఖానికి ఒక గొప్ప పవిత్రమైన తేజస్సుని మురారి కలిగించాడు అనుకున్నాడు ఎప్పుడు ఈ గూచాడు ముఖం మూడేళ్ల నుంచి అలవాటు ఈ ముఖానికి ఇంత తేజస్సుని మురారి ఇచ్చాడే అని మురారి దైవాంశ సంభూతుడని కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుంటే మురారి కంగారు పడిపోయాడు అయ్యాబోయ్ మీరు మహాపండితులయ్యా మీరు నా కాళ్ళు పట్టుకుంటారు నువ్వే నారాయణుడివి అని చెప్పాడు ఎందుకంటే నీ చేతిలో నా తలకాయ పెడితే నా ముఖానికి ఇంత వచ్చేసింది ఆ నారాయణాంశ నీలోనే ఉంది అని అంటాడు అంటే అప్పుడు మురారు నారాయణ్ నేను ఎలా అవుతాను బాబాయ్య నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు నేను మురారిని ఇక్కడ బార్బర్ని నేను నారాయణుడు అవడం ఏంటి బాబాయ్య నన్ను వేడాకొలం చేస్తున్నారు మీరు అంటాడు అదీ కథ ఇప్పుడు మురారికి తెలిసి మురారి ఏం తెలుసుకున్నాడో ఈయన పదేళ్ళు శాస్త్రం చదివి తెలుసుకున్నది అదే ఇంక అంతకంటే ఈయనకి తెలిసింది ఏం లేదు అదీ కథ అప్పుడు మురారిని అడిగాడు ఏ మురారి నువ్వు ఎక్కడ చదివావు ద్వైత శాస్త్రం అబ్బాయి నేనే ద్వైత శాస్త్రం చదవలేదండి నేను మాములుగా చిన్నప్పటి నుంచి మా నాయన పెట్టే అదే కంటిన్యూ అవుతుంది ఆ అర్థం కూడా మా నాన్న అర్థమే అది కూడా మా నాయన ఇచ్చిన అర్థమే నేను శాస్త్రాలే చ బడికే వెళ్ళలేదు బాబాయ్ అని చెప్పాడు కాదు నువ్వు ద్వైత శాస్త్రం చదివి ఉంటావు ఎందుకంటే నువ్వు చెప్పిన సత్యం ఉంది చూసావా అది చాలా గొప్ప సత్యం నేను పదేళ్ళు చదివి అదే నేర్చుకున్నానంటే ఏమో మీరు పదేళ్ళు చదివి ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ నేను మాత్రం ఏం చదవలేదు అని చెప్పాడు అప్పుడు వీడికి డౌట్ వచ్చింది వారిని ట్రస్ట్ అది మనం ఏం చదివాడి ఇది చిన్నది చెప్పేవారు ఈ కథ ఈ కథలో గొడుగు మాత్రం నేను పెట్టిందే ఎందుకంటే ఈ గొడుగు ఎలాగంటే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి బయటకు వస్తే ఈ గొడుగతను ఉన్నాడు అతన్ని చూసి అప్పుడు అనుకున్నావు ఓహో ఆయన అలా గొడుగేసి కూర్చున్నాడు ఎండలో ఈ లోపల కస్టమర్ వచ్చాడు నేను బస్సు కోసం వేసి ఉన్నాను అతన్ని పరిశీలిస్తున్న ఆసన ఏం చేస్తాను కస్టమర్ వచ్చి కూర్చున్నాడు కూర్చో అతను కూర్చోడానికి చిన్న ఆసనం ఉంటుంది కస్టమర్ కూర్చోడానికి గొడుగా జరిగితే కస్టమర్ ఒటుకు కూర్చున్నాడు ఒటుకు కూర్చోవాలి ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాస్త్ర బహిష్కృతై కుతార్కికై విరచితం శాస్త్ర అంటే వేదము వేదము నుంచి బహిష్కృతులు అయిపోయారు అంటే వేదంలో చెప్పింది వాళ్ళకేమో అక్కర్లా వేదం తత్వమశే చెప్తుంది వీళ్ళు దాన్ని అది అక్కర్లేదు వాళ్ళకు వీళ్ళు దాన్ని తలకిందులు చేసేస్తారు అహం బ్రహ్మాస్మి అంటుంది వాళ్ళ అహం బ్రహ్మాస్మి అంటే ఒక ఆయన ఉన్నాడు అహం అంటే విష్ణువు నేనున్నాను శాస్త్రులు గారు కదిలేరంటే నేను మర్యాద దక్క జాగ్రత్త అహం అంటే విష్ణు అయినప్పుడు అస్మి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన అడిగాను అస్మి ఉత్తమ పురుషా ఎక్క వచ్చిన అయాం ఐ అంటే విష్ణు అర్థం అయితే ఏమని ఉండాలి ఐ ఈజ్ బ్రహ్మన్ ఉండాలి ఐ ఆమ్ బ్రహ్మన్ ఏమిటి అస్మి ఏమిటండి ఇలా చెప్తారో అర్థ్ర బహిష్కృతయ్యి శాస్త్రం నుంచి బహిష్కరించబడ్డారు వాళ్ళని వాళ్ళే బహిష్కరించుకున్నారు అంటే శాస్త్రం అంటే వేదం వేద తాత్పర్యాన్ని తలకిందులు చేసేసారు దానికి పూర్వపక్షాలు సిద్ధాంతాలు పూర్వపక్షాలు కుతార్కి అన్నీ తప్పుడు పూర్వపక్షాలే ఒక్క పూర్వపక్షం సరైంది మన అద్వైత వేదాంతంలో ఏవి పూర్వపక్షాలు అవి వాళ్ళకి సిద్ధాంతాలు ైతవాది వాళ్ళ పూర్వపక్షం ఏంటంటే ఒక పూర్వపక్షం నేను చెప్పానేమో అంటే వాళ్ళ పూర్వపక్షాలు ఎలా ఉంటాయన్నదానికి దృష్టాంతంగా ఈశ్వరుడు జీవుడు ఒకడైతే ఈశ్వరుడు సంసారి అయిపోతాడు అని పూర్వపక్షం ఎందుకంటే జీవుడు సంసారి కదా అది ఎలాగంటే వర్షపు నీరు సముద్రంలో పడ్డప్పుడు సముద్రపు నీరు ఉప్పతనాన్ని కోల్పోయి వర్షపు నీరులాగా అయిపోతుంది అన్నట్టు ఏమంటే నీటిలో బిందువు సముద్రంలో పడితే బిందువు సముద్రంలాగైపోతుందా లేకపోతే సముద్రం బిందువులాగైపోతుందా క్యా బాధ హే ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ పూర్వపక్షం సో అన్నీ ఇలాగంటే బేకార్ పూర్వపక్షాలు పెట్టుకుని సుక్కుత ఆర్కికై విరచితం వాళ్ళు రచించి పెట్టుకున్నారు ఈ భేద దృష్టిని రచించి పెట్టుకున్నారు శాస్త్రం వీళ్ళ యొక్క భేద దృష్టిని గమనించి దాన్ని నిందించింది ఎలాగా నటు తద్వితీయమస్తి అని ఒక నింద్వితీయం నాస్తి చక్కటి వాక్యము నానాత్వం శాస్త్రా అయితే నిందిస్తే ఏమైనట్టు అంటే చూడండి ఇక్కడ నిందించటము ఒక రూలు ఉంది ఎత్తు నింద్యతే తషిధ్యతేస్తూయతే తద్విధీయతే అని ఒక దేనిని స్థుతిస్తుందో శాస్త్రము దానిని విధిస్తుంది అది మీరు చేయండి అది మీరు స్వీకరించండి దేనిని నిందిస్తుందో అది నిషేధింపబడుతుంది దానికి దూరంగా ఉండండి అనే అభిప్రాయం అది నింద యొక్క తాత్పర్యం అంతేకాని తిట్టడం కాదు కాబట్టి ఆ నింద నానాత్వం శాస్త్రార్థం నభవతి అని నిర్ణయం శాస్త్రము నానాత్వాన్ని నిందించింది కాబట్టి నానాత్మము శాస్త్రము యొక్క తాత్పర్యము కాదాలదు అది అని దాని యొక్క అభిప్రాయం అదనమాట ఎలా నిందించింది నతు తత్ ద్వితీయం అస్తి సో తదు ద్వితీయం ఆ ద్వితీయము ఆ రెండవది అంటే ఆ అంటే లోకంలో జనుల చేత సాధారణంగా అనుభవానికి వచ్చేటువంటి లోకప్రసిద్ధమైన ఆ రెండవది అద్వైతము నా అస్థి టూ ఆన్ హ్యాండ్ అంటే లోక ప్రసిద్ధమైన కలదో దానిని అనువాదం చేసి ద్వితీయం అని తత్ ద్వితీయం అన్న ప్రశ్శబ్దానికి ప్రసిద్ధం అర్థం దాన్ని అనువాదం చేసి తు పదం చేతను ఆ లోకానుభవాన్ని వ్యావర్తనం చేసి అంటే దాన్ని తిరస్కరించి నిషేధించారు అలాగా అలాగది కాదు బట్ తు అంటే బట్ బట్ అన్నారంటే అంతకుముందు చెప్పింది అంగీకారం కాదనమాట త్వితీయం లోకప్రసిద్ధమైనది ఏదైతే గలదో అదైతే నా అస్తి యథార్థము కాదు ద్వితీయాద్వై భయం భవతి ద్వితీయము వలననే కలుగును ఇప్పుడు ఈ భయం అనేది ఇప్పుడు చూడండి సంసారంలో మానవులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు దుఃఖము సర్వజన సాధారణంగా అనుభవానికి వస్తూ ఉంటుంది అయితే ఈ దుఃఖహేతు ఏమిటి అంటే రాగద్వేషమునే దుఃఖహేతువు సో రాగద్వేషములు లేకుంటే అసలు దుఃఖమే లేదు రాగద్వేషమునే దుఃఖం ఒకచోట రాగం ఇంకొక చోట ద్వేషం ఈ రాగద్వేషాలు మనల్ని దుఃఖితుల్ని చేసేస్తూ ఉంటాయి సో రాగద్వేషములు ఎందువల్లొచ్చాయి ద్వైతాన్ని బట్టిచ్చేయి భేదృష్టిని బట్టిచ్చేయి కాబట్టి ఒకటితోటి స్నేహం ఇంకొకటితోటి వైరం ఇదే సత్యం అని అనుకుంటే అటు అది జీవితం అంతా కూడా పెద్ద దుఃఖానికి హేతు అవుతుంది ఆ భేదృష్టియే దుఃఖహేతువు కాబట్టి భయం అంటే దుఃఖము అని అర్థం భయము దుఃఖాల దుఃఖహేతువులలో ఒకటి ఈ భేద దృష్టి వలననే ఇటువంటి భయము కలుగుతూ ఉంటుంది అని నింద ద్వితీయాద్వై భయం భవతి అది నింద భయహేతువు ద్వితీయము అంటే నిన్ నిందించినట్టే కదా తర్వాత ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ఉత్ కురుతే అంతరం అంటే భేదము అరం అంటే అల్పము ఊతంటే ఏవ అపి అల్పమపి అని అర్థం కొంచెంగానైనా భేదాన్ని కనుక మీరు చేసినట్లయితే భేదాన్ని చేయటం అంటే భేద దృష్టిని కలిగి ఉంట ఎత్కించి భేద దృష్టిని కలిగి ఉన్నా కూడా వాడికి భయము తప్పదు ఎత్కించిందంటే కొంతమంది ఏమంటారు మోక్షం వచ్చే వరకు భేదము మోక్షం వచ్చిన తర్వాత ఏకత్వము ఉంటారు అంటే ఏమిటి కొ ఒక అంశంలో అనే భే అద్వైతాన్ని అంగీకరించి ఇంకో అంశంలో భేదాన్ని స్వీకరిస్తారు దానికి ద్వైతాద్వైతం కొంత ద్వైతం కొంత అద్వైతం ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది ద్వైత ప్రధాన ద్వైతాద్వైతం ఒకటి ఉంటుంది అద్వైత ప్రధాన ద్వైతాద్వైతం మరొకటి ఉంటుంది ద్వైతాద్వైతం రెండింటికి సమాన ప్రాధాన్యము ద్వైతాద్వైతం ఇంకొకటి ఉంటుంది మొత్తం మూడు ద్వైతాద్వైతాలు వస్తాయి అలాగే ఉంటాయి కూడా దేవడి ద్వారంలో వాడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఒకడు ఏం చేస్తాడంటే కేవలము ద్వైతానికి ప్రాధాన్యం ఇచ్చి ఊరికే అద్వైతానికి లిప్ సర్వీస్ చేస్తారు మోక్షంలో అద్వైతం ఉందిలేవయ్యా ప్రస్తుతం మోక్షం మాట కాదు ముందు భక్తి కదా అని మొదలు అలాగంటి అద్వైతం కూడా ఒకటి ఉంటుంది సో భర్తృప్రపంచాచార్య మొదలైన వాడు అలాంటి అద్వైతాన్ని బోధాయనుడు మొదలైన వాళ్ళు అలాంటి అద్వైతాన్ని పెట్టారు సో ద్వైతాద్వైతవాదులు కాబట్టి ఏ అంశమైనా సరే ఒక పిసరంతైనా టెన్ పర్సెంట్ కాదు కదా వన్ పర్సెంట్ మీరు ద్వైతాన్ని పెట్టినా కూడా మీకు భయము తప్పదు అథతస్య భయం భవతి అని చెప్పారు అలాగే ఇంకా శాస్త్రంలో ఏకత్వాన్ని బాగా కొనియాడారు అది అది కూడా అయిన వ్యాసుడు పరాశర మహర్షి గొప్పగా కొనియాడారు వాసుదేవస్ సర్వమితి స మహాత్మా సర్వము వాసుదేవుడే సర్వము వీడు జీవుడితో సహా సర్వము వాసుదేవుడే అని అది ఏకత్వాన్ని అద్వైతాన్ని చెప్పిన గీతావాక్యం అహంహరిస్సర్వమిదం జనాన న్యత కారణకార్యజాతం నేను ఈ సర్వము జనార్దనుడే జనార్దనుడి కంటే భిన్నంగా కారణంగాని కార్యం కానీ ఏదీ లేదు అని భాగవతంలో తర్వాత ఇంకా ఇలాగంటే అవిద్యా మోహితాత్మాన పురుషా భిన్నదర్శిన భేదృష్టి కలిగిన మానవులు అజ్ఞానము చేత వ్యామోహము పొందిన బుద్ధి అనే వాక్యం ఉన్నది నిందా వాక్యం కింతేన నా పాపం చౌరేణ ఆత్మాపహారిణ అని రామాయణంలో శ్లోకం ఆత్మస్వరూపాన్ని వాడు డినై చేస్తాడు తాను దైవాంశ దైవమై ఉండి తన స్వరూపం దైవత్వమై ఉండగా నేను నేను అజ్ఞానిని నేను లేకపోతే నేను జీవుణ్ణి అల్పుణను దాసుడను ఇలాంటివి ఇవ్వబెడతాడు స్వామి రామతీర్థందరూ తెలుసిన మీరు దాస్యం కావాలని కదా ప్ర మీరు ప్రార్థన చేస్తున్నారు కదా ఐదు వందల ఏళ్ళు ఏడు వందల ఏళ్ళో మాకు దాస్యం కావాలని ప్రార్థన చేస్తున్నారు కదా మీ ప్రార్థనని భగవంతుడు ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళ రూపంగా వచ్చి మీరు దాస్యం కావాలని ప్రార్థిస్తున్నారు కాబట్టి ఇది మీకు దాస్యం అని ఇచ్చాడు అన్నారు భగవంతుడు దేవ మాకు దాస్యం కావాలి బాబో అని మీరేమో ఇన్ని వందల సంవత్సరాలు చేసిన ప్రార్థన యొక్క ఫలితమే ఈ దాస్యము అన్నారు బ్రిటిష్ వాడు రూపంగా వచ్చేట దేవుడు వచ్చి వీళ్ళ కోరిక తీర్చాడు అమ్మయ్య మాకు దాస్యం దొరికింది ఈ దాస్యము కైంకర్యము ఇవన్నీ అలాంటి సరే మరి కంకరుడుగా ఉండైతే మరి బ్రిటిష్ వాడు కూడా దేవుడే కదా మరి అంతా దైవమే కదా అలా కాబట్టి ఈ ద్వితీయ ద్వైతమును చాలా పకడ్బందీగా శాస్త్రము కావ్యాల్లో దీంట్లో వాక్యాల్లో అనేక వాక్యాల్లో నిందించారు ఇదంతా కూడా అన్య అది వస్తుంది ఇదం సర్వం యదయమాత్మ ఇదం సర్వం ఎత్ అయ ఆత్మ ఎత్తుంది కనుక తత్తు పెట్టుకోండి ఈ సర్వము ఏది గలదో అది ఈ ఆత్మయే ఇదం సర్వం ఎత్ అయమాత్మ ఆత్మయే ఈ సర్వం సో ఈ దేహము దేహంతో పాటుగా సకల జగత్తు ఏ చైతన్యంలో ప్రకాశిస్తోంది కదా మీరు నిద్ర లేనప్పుడు నిద్రపోతున్నప్పుడు దేహము లేదు జగత్తు లేదు నిద్ర లేవగానే చైతన్యం వచ్చింది ఆ చైతన్యంలోనే దేహము జగత్తు కూడా ప్రకాశిస్తుంది కాబట్టి ఆ చైతన్యంలో ప్రకాశించిన దేహం మీరు ఎలా అవుతారు ఆ చైతన్యం మీరు అవుతారు ఆ చైతన్యంలో ప్రకాశించే జగత్తు దేహము కూడా ఒకే చెందిన దృశ్య కోటిలో కాబట్టి మీరు ఆ చైతన్య స్వరూపులు మీరే పరబ్రహ్మ అని అలా తెలుసుకోవాలి కానీ నేను మరొకటి మరో భేద దృష్టి సరికాదు లేదండి ప్రస్తుతానికి మాకు ఇంకా అలా కనిపించట్లేదు అంటే సరే కానీ నువ్వు శరణాగతి చేసి పూజాది చేసుకో నీకు ఆ భేద దృష్టి సిద్ధిస్తుంది ఆ విధంగా భేద దృష్టి సిద్ధించటం కొరకు నేను జపాదులను చేస్తున్నాను అలా ఉండాలి కానీ దాస్యం పెర్మనెంట్ అయిపోవడం కోసం జపం చేస్తున్నాను అంటే అదిగో దాస్యం అయింది కదా బ్రిటిష్ వాళ్ళ దాస్యం పెర్మనెంట్గానే చేశారు చాలా కాలం దాస్యం అయింది అసలు ఆ ధోరణే సరికాదు శివోహం అనడం చేతన చేతన వాళ్ళు కానీ నేను ఎప్పటికీ శివుడి శాశ్వత కాలం శివుడికి దాసుడను ఏం బాగులేద వాక్యం అలా ఉండకూడదు మృత్యోస్సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ ఎవడైతే ఇక్కడ నానాత్మంగా దర్శిస్తాడో వాడు ఒక మృత్యువు నుండి మరొక మృత్యువునకు ప్రయాణం చేస్తూ ఉంటాడు మధ్యలో జన్మ ఒక మృత్యువు నుంచి మరో మృత్యువుకు వెళ్ళాలంటే మధ్యలో జన్మ వస్తూ ఉంటుంది ఎందుకంటే పరిచ్ఛిన్న జీవుడు అంటే పుట్టాడు చచ్చిపోతాడు అంటే మరి పుట్టు పుట్టుకేదో అయిపోయింది మన అనుభవంలో లేని సమాచారం అది ఇప్పుడు మృత్యువు ఆ మృత్యువు నుంచి మళ్ళీ పుడతాడు మళ్ళీ పుడితే మళ్ళీ ఏమవుతాడు మళ్ళీ మృత్యువుకి వెళ్తాడు ఒక మృత్యువు నుంచి ఇంకొక మృత్యువుకి మృత్యు ఒక పంచమే ఎక్కువ వచ్చినాం ఒక మృత్యువు నుండి మృత్యువుకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఎవడైతే నానాగా చూస్తాడో ఇవా అనడం అది ఏ నానాత్వము సత్యము కాదని పరబ్రహ్మయే ఏకత్వమే సత్యమని మనకు ఆ ఇవాదం సూచిస్తూ ఉంటుంది కాబట్టి నీవే దేవుడవు ఆ సత్యం నీకు తెలియదు అంతే నువ్వు తెలుసుకోవాలి నేనే దేవుడను అది నాకు తెలియదు నేను తెలుసుకోవాలి అలా ఉండాలి కానీ భేదమే సత్యం అనేటువంటి దృష్టి చాలా తప్పు ఇప్పుడు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే నేను లేను జగత్తు లేడు లేదు దేవుడు దేవుడు మాత్రం ఉన్నాడా నీకంటే భిన్నంగా నువ్వు భేద భేద దృష్టితో చెప్పినప్పుడు ఆ దేవుడు ఉన్నాడే వాడు ఎక్కడున్నాడు నిద్రలో లేడు నిద్ర లేచాడు వీడు నిద్ర లేవగానే దేహము జగత్తు ఒకేసారి ప్రకాశిస్తాయి దేహం లేనిదే జగత్తు ఉండదు జగత్తు లేదే దేహం ఉండదు తరంగం లేకుండా సముద్రము సముద్రం లేకుండా తరంగము ఉండవు కదా దేహము జగత్తు ఒకేసారి ప్రకాశిస్తాయి ప్రకాశించినప్పుడు ఈ దేహము ఈ జగత్తు ప్రకాశించే ఆత్మ చైతన్యం ఏది అదే నేను అహం బ్రహ్మాస్తమే వీడు తెలుసుకోవాలి అది తెలుసుకోక అజ్ఞానం చేత ఈ దేహం నేను ఈ దేహం నేను అనుకోగానే జగత్ ఏమిటవుతుంది అన్యమవుతుంది ఇతరం అవుతుంది ఆ ఇతరం కేసి చూస్తాడు తేరిపారు చూస్తాడు చూస్తే ఆ ఇతరంలో ఒక సం రచన స్ట్రక్చర్ కనపడుతుంది ఒక ఆర్డర్ కనపడుతుంది ఒక హయ్యర్ పవర్ అని లోవర్ పవర్ అని ఏవో కనపడతాయి ఇవన్నింటినీ చూసి దేవుడు అంటాడు ఆ దేవుడిని ఎక్కడో పైన పెడతాడు పెట్టి దేవుడు అక్కడ ఉన్నాడు జగత్ ఎక్కడుంది నేను ఎక్కడున్నాను ఆ దేవుణ్ణి నేను పూజిస్తానని మొదలు పెడతాడు ఎందుకు రా దేవుణ్ణి పూజించడం అంటే కోరికలు తీరడం కోసం ఉంటాడు అదేమిటి దేవుణ్ణి పూజిస్తే వాడు ఎందుకు కోరికలు తీర్చాలి పూజించకపోతే పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి అసలు దిస్ ఈజ్ కాల్డ్ పెర్సనల్ గాడ్ చూడండి పర్సనల్ గాడ్ అంటే పర్సనల్గా కన్వర్ట్ చేసి పెట్టేశాడు చూడండి దేవుణ్ణి దేవుడి జగత్తును సృష్టించాడు అండవు దేవుడు నా కోరిక తీరుస్తాడు అంటాడు పెర్సనలైజ్ చేసి పెడతాడు దేవుడు వీడి కోరిక తీర్చడం ఏంటండి దేవుడు జగత్తును సృష్టించాడంటే కొంత చెప్పడానికి వినడానికి బాగుంది కానీ దేవుడు వీడి కోరికెందుకు తీర్చాలి వీడు ఒక్కడైనా ఈ సృష్టిలోనూ ఏదో ఉంటుంది దానికి ఏదో కొంత కర్మకాండ ఇదేది అలా డెవలప్ అవుతుంది కాబట్టి అదంతా కూడా మిథ్యా వ్యవహారంలో భాగంగా ఉందండి అది మిథ్యలేండి బాబయ్య వ్యవహారంలో అలా ఉంటుందంటే సరే మంచిది అంగీకారమే అదే పరమసత్యము అని నువ్వు సిద్ధాంతం చేస్తానంటే ఏదో తాత్కాలికంగా ఇప్పుడు ఏదో లెక్కేస్తారు మ్యాథమెటిక్స్లో ఇచ్చి ఒక ఆవు ఖరీదంతా అని అడుగుతారు ఏవో డేటా ఇచ్చి ఒక ఆవు ఖరీదంతా అని అడుగుతారు అడిగితే ఒక ఆవు ఖరీదు ఎక్స్ అనుకోను అని మొదలు అదే సమాధానం అయిపోతుందా అదే ఆన్సరా అదే ఎక్స్ ఆన్సరా అదే కాదు అలాగ తాత్కాలికంగా భేదాన్ని స్వీకరించి మిథ్యా వ్యవహారాన్ని సిద్ధింపజేయడం కోసం అంతఃకరణ శుద్ధి అయితే కానీ వీళ్ళకి తెలియదు కనుక తాత్కాలికంగా అలా చెప్తారు తప్ప అదే పరమసత్యం ఏమిటండి ఏమీ పద్ధతిది కర్మే ఫైనల్ కర్మ ఫైనల్ ఎలా అవుతుంది మనిషి యంత్రం కాదుగా మనిషి జ్ఞానస్వరూపుడు కదా జ్ఞానస్వరూపుడికి జ్ఞానం ఫైనల్ అవుతుంది కానీ కర్మ ఎలా ఫైనల్ అవుతుంది కర్మ ఉపాసనలకు అతీతమైన జ్ఞానంలో ఏకత్వాన్ని వీడు తెలుసుకోవాల్సి ఉంటుంది కర్మ ఆరంభంలో ఉంటుంది కాబట్టి నానాత్వము ఆరంభంలో ఉంటుంది ఇత్యాది వాక్యైష్ట అన్య్చ్రహ్మవిద్భి బ్రహ్మవేత్తలు ఇత్యాది అనేక వాక్యాల ద్వారా వేదం ఇవన్నీ వేదవాక్యాలు ఇవి కాక బ్రహ్మవేత్తలు అంటే వేదవ్యాసుడు పరాశర మహర్షి విష్ణు పురాణం రాసినాయన పరాశర మహర్షి వేదవ్యాసుడు భాగవతం రాసిన ఆయన వీళ్ళందరూ కూడా అనేకానేక వాక్యాలలో భేదాన్ని నిందించారు అవి నేను ఇందాక మీకు వినిపించాను కాబట్టి ఇప్పుడు ఈశ్వరాన్వేషణ చేస్తున్నాడు మానవుడు ఈశ్వరాన్వేషణ దేంట్లో చేయాలి దృశ్యంలో చేస్తావా ద్రష్టలో చేస్తావా ద్రష్టాదృశ్యం రెండే ఉన్నాయి వావేవ పదార్థం రెండే ఉన్నాయి ఏమిటి చూచివాడు చూడబడేది రెండే ఉన్నాయి ఇంక మూడోది లేదు సో ద్రష్టాదృశ్యము ఇప్పుడు దేవుణ్ణి వెతకాలి దేంట్లో వెతుకుతావు ద్రష్టలో వెతుకుతావా దృశ్యంలో వెతుకుతావా దృశ్యంలోనే వెతుకుతాను దేవుడు దృశ్యంలోనే ఉన్నాడు దృశ్యంలోనే వెతుకుతాను దానికి భక్తి అని పేరు ద్రష్టయందు మాత్రమే ఉన్నాడు దేవుడు ద్రష్టలోనే వెతుకుతాను దాన్ని యోగము అంటారు ద్రష్టాదృశ్యము భేదము కల్పితము సర్వము ఈశ్వరుడే దాన్ని జ్ఞానము అంటారు భేదం కాబట్టి దృశ్యంలోనే దేవుణ్ణి వెతుకుతాను దేవుడు నాకంటే భిన్నంగా దృశ్యంలోనే ఉంటాడు అంటే ఆ దేవుడు జడమైపోతాడు ఎందుకంటే దృశ్యము జడమవుతూ ఉంటుంది దేవుడు జడ అయిపోతాడు కాబట్టి అది అంగీకారం కాదు భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే ఆరభ్యతే జీవ జగత్పరాత్మ విచార భేదేన మతం సమస్తం జీవుడు జగత్తు పరమాత్మ మూడు ఉన్నాయి ఈ మూడింటికి ఉండే పరస్పర సంబంధం బేసిస్ మీదే అన్ని మతాలు పుట్టాయి అంటున్నారు ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతాద్వైతం శుద్ధాద్వైతం ఎవేవో ఇంకా రకరకాల మతాలు డజన్స్ ఆఫ్ మతాలు ఉన్నాయి ఇంకో లోవర్ లెవెల్లోకి వస్తే హిందూయిజం ఇవన్నీ డాక్టరీన్స్ డాక్టరీన్స్ ఎవరికి అక్కడ డాగ్మాస్లో పడిపోయారు జనాలు పరో ఒక డాక్ట్రిన్ అని సిద్ధాంతం పట్టుకుని వెళ్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవరికి సిద్ధాంతం అక్కర్లా సిద్ధాంతం విడిచిపెట్టేసి డాగ్మాలో పడిపోయారు ఇప్పుడు ద్వైతం వాళ్ళు కూడా ఇప్పుడు ద్వైతాచ ఒక ఆయన అంటుంటే విన్నాను ఈ ద్వైత పండితులు అందరూ ఉన్నారు మీరు కూడా ద్వైత పండితులు చెప్పుకుంటున్నారు కదయా ఆ ద్వైత భాష్యాలు ఆయన ఆచార్యులు గారు రాసిన భాష్యాలు వ్యాఖ్యలు అవేనా చదివేడాయ్యా మీరు మీరు ఆ భాష్యాలు వదిలిపెట్టేసి డాక్టర్ని వదిలిపెట్టేసి తిరుప్పావ్య అంటో చక్రపొంగలు అంటో ఈ థియాలజీలో పడిపోయారు కనీసం డాక్టరీనైనా చదవడం ప్రారంభిస్తే ఆత్మ పరమాత్మ భేదము సత్యమా మిథ్యాది ఇలాగ కనీసం ఎంతో ఫైనల్గా నువ్వు ఏ కంక్లూషన్ ఏడిసినా ఉంది ఆ కన్సిడరేషన్ అయినా చేస్తే ఏదైనా కొంత డాక్టర్ని ఉంటుంది చర్చ ఉంటుంది పరిశీలన ఉంటుంది ఎప్పటికైనా వీడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాం డాక్టర్ని లేదు ఏం లేదు ఊరికే హడావిడి చేసేయటం వేషం భేషుగ్గా వేసేసి పెద్ద పెద్ద అలంకారాలు అవి చేసేసుకుని ఇంకా అక్కడ నుంచి ఏదేదో అలా చెప్పేస్తూ ఉన్నాడు చాలా గడబడండి ఈ గడబిడంతా ఏమైపోతుందంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోడకి ఆరు కిలోల బంగారంతో తాపడం చేయించాలని ప్రాజెక్టు ఎందుకండి ఆరు కిలోల బంగారంతో తాపడం అది ఆ బంగారం అప్పుడే సంపాదించడం మొదలుపెట్టారు ఇప్పటికి రెండు వందల కిలోలు సంపాదించేశారు ఇంకా ఇంకో నాలుగు వందల కిలోలు బంగారం వచ్చేస్తే అయిపోతుంది దానికి స్వర్ణ వాకిలి స్వర్ణ వాకిలి వెండి వాకిలి బంగారు వాకిలి అని వీళ్ళే పేర్లు పెట్టేట వెంకటేశ్వర స్వామి స్వర్ణం ఉంటే సంతోషిస్తాడు ఈ పట్టుకొచ్చారు సిద్ధాంతాలు వీళ్ళు వారు వెళ్ళా సరే దీని మీద ఇంకోహళ్ళు దెబ్బలాట ఆ గోడల నిండా శాసనాలున్నాయి బొమ్మలున్నాయి ఏవో రాతలు కోతలు ఉన్నాయి మీరు ఈ స్వర్ణం పేరెట్టి ఆ గోడలన్నింటినీ కప్పేసి పాడేస్తే అవన్నీ కూడా చెడిపోతాయి మనకేమో చారిత్రక సత్యాలన్నీ మరుగున పడిపోతాయి అని మరొక ఏదో పెడుతూ ఉంటారు దెబ్బలాడుకుందుకు ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఏదో ఒక ఇష్యూ లేవనెత్తుతూ ఉంటారు ఎందుకంటే అందరూ వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అందుకోసం ఇలాంటి ఇష్యూ మామూలుగా మన చిన్న గుడి ఉందనుకోండి దానికి స్వర్ణం లేదు బంగారం లేదు ఏమీ లేదు ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి డాక్టరీని కూడా లేకపోయింది సో ఇక్కడ భగవాన్ రమణ మహర్షి మతం సమస్తం జీవ జగత్ పరాత్మ భేదేన విచార భేదేన జీవుడు జగత్తు పరమాత్మ ఈ మూడింటికి ఉండే పరస్పర సంబంధంలో తేడాలు ఉన్నాయి వాళ్ళు విచారం చేసి జీవుడన గానేమి పరమాత్మన గానేమి జగత్తనగానేమి అని విచారం చేసుకుంటుంటే ఇవన్నీ సత్యమేనని కాదు రెండు సత్యం ఒకటి మితి అని ఏదో రకరకాల వాదాలన్నీ వచ్చాయి కానీ ఆయన ఏమంటున్నారు ఏమాయ జీవుడు జగత్తు పరమాత్మ అనే భేదము అహం అస్మి అనే ఆ మౌలిక అనుభవం తర్వాత వచ్చాయా ముందే ఉన్నాయా అవి తర్వాత వచ్చాయి అహం వచ్చింది ముందు ఈ అహం దేహంతో తాదాత్మ్యాన్ని చెంది అహంను అనుసరించి ప్రకాశిస్తుంది దేహం ముందు అహం వచ్చిన తర్వాత దేహాభి దేహం వస్తుంది దేహం తెలుస్తుంది అయితే అహం వచ్చిన దానికి ఆ దేహము ప్రకాశించి దానితో తాదాత్మ్యాన్ని చెందిన దానికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ అంటారు ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ అలాగ అహం రావడం దేహం ప్రకాశించడం ఐడెంటిఫికేషన్ అయిపోవడం అన్నీ అయిపోతాయి అలాగ ఆ అహంబు అహంకారం దేహాభిమానం వచ్చితే వీడు జీవుడయ్యాడు అప్పుడు ఎదురుకుండగా జగత్తు అప్పుడు పరమాత్మ కాబట్టి అహమ్మతికి పూర్వముందు జీవుడు లేడు జగత్తు లేడు పరమాత్మ లేడు ప్రయర్ టు అహమ్మతి ఏముందో చూసుకో నీలో ఉంది ప్రయర్ టు అహంబుద్ధి మీరు ఆల్ థాట్స్ డ్రాప్ చేసేసారండి ఆరోధ్యాయంలో మీరు చదివారు థాట్లెస్ స్టేట్లో ఉన్నారు మీరు చెప్పండి థాట్లెస్ స్టేట్లో జీవుడు ఉన్నాడా లేడు జగత్తుందా లేదు పరమాత్మ ఉన్నాడా దేవుడు ఉన్నాడా లేడు నువ్వన్నదేవులు లేడు ఏముడు ఉన్నాడు ఈ థియలాజికల్ దేవుళ్ళు లేడు ఈ మూడు లేవు కాబట్టి ఇదంత్రయం యావదహంమతి సార్ నేను అనే పరిచ్ఛిన్న దేహాభిమానం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే జీవుడు జగత్తు పరమాత్మ అనే భేదము మూడు ఉన్నాయి సర్వోత్తమాహమ్మతి శూన్యనిష్ట కాబట్టి నువ్వేం చేస్తా ఉంటే ఈ జీవుడు జగత్తు పరమాత్మ ఒకట అనేకమా అని ఈ వాదాల్లో పడద్దు నువ్వేం చేస్తా చేస్తా ఈ అహమ్మతికి పూర్వముందు ఉన్న స్థితి సచ్చిదానంద స్థితి అది లేని సచ్చిద ఆత్మయందు నిష్ఠను కలిగి ఉండుము అది సర్వోత్తమైనది అంటే శాంతి ఏకాంతము ఏకాంతం అంటే ఇన్నర్ ఇన్నర్ ఏకాంతం నిశ్శబ్దము ఇన్నర్ నిశబ్దం సో కేవల శుద్ధ చిద్రూపంగా ఆ రూపంగా ఉండిపోవడం మనస్సు యొక్క చలనమేమీ లేకుండా ఉండిపోవడం అప్పుడు ఈ భేదాలు అసలు లేనేలేము ఈ భేదములన్నిటికీ అతీతమైన అదియే పరబ్రహ్మ అదియే పరమాత్మ ఆ విధంగా మీరు తెలుసుకోండి రమణ భగవాన్ చెప్పారు కాబట్టి బ్రహ్మవేత్తలు ఎందరెందరో ఆ అద్వైతాన్ని చాలా అద్భుతంగా నిరూపించి ఉన్నారు యైతత్ తదేవీ సమంజసం రుజ్వవబోధం ర్థ ఈ విధంగా అద్వైతమే సత్యము అనే ఈ ప్రతిపాదన ఏదైతే కలదో ఇది తదేవం హి సమంజసం అని కారిత ఇది ఆ విధమైన ఈ ప్రతిపాదన ఇది చాలా సమంజసంగా ఉంది సమంజసం అంటే రెండుగా న్యాయం అంటే యుక్తియుక్తంగా ఉంది న్యాయాత్ అనపేతం న్యాయము యుక్తి యుక్తి నుంచి తొలగిపోయినది కాదు న్యాయం తర్వాత సమంజసం అంటే అంజస్ అంటే తేలిక అంజస తేలిక తేలికగా అనర్థం ఆ అంజస అనేదానికి సమ్మనే ఉపసర్గ చేసి ఆ అంజసాని సంజసం అవుతుంది అది సో సమంజసం అవుతుంది సమంజసం అంటే చాలా తేలికగా తెలియదగ్గది అని అర్థం వస్తుంది కాబట్టి సుఖావ రుజ్వవ బోధం తేలికగా తిన్నగా తెలుసుకో వంకర టింకర్లు కాంప్లెక్స్ కాంప్లికేషన్స్ ఏమి లేవు డైరెక్ట్గా మనం తెలిసేసుకోవచ్చు అది అద్వైతమే సత్యము అని డైరెక్ట్గా తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఈ కళ్ళకు గంతలు కట్టి ఆట ఆడతారు కళ్ళకు గంతలు కట్టి వీడు పట్టుకోవాలి ఎక్కడుందో తెలుసుకోవాలి అలా అలా ఉంది మన మన పరిస్థితి కాబట్టి కళ్ళకు గంతలు కట్టేసుకుని దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకుతో అజ్ఞానంలో దేవుడి కోసం వెతుకుతున్నట్టు అలా కాదు నువ్వు ఆ గంతలు తీసిపారా భేద దృష్టితో నిండిన మనస్సే కళ్ళకి గంతలు కట్టేసినట్టు అయిపోతుంది కాబట్టి ఆ గంతులు తీసిపారాయి మీ హృదయంలో ఆత్మరూపంగా అంటే ఆ అహమ్మతి ఉంది చూడండి అహంప్రత్యయము నేను అనే స్ఫురణ ఏదైతే కలదో దానికి మూలంలో ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని మీకు ఈ అహం స్ఫురణ రావటం దానికి దేహంతో తాదాత్మ్యము తద్వారా దేహం భిన్నమైన జగత్తు ఇతరము దీన్ని సృష్టించిన ఎక్కడో పైన ఎక్కడో మేఘాలో కూర్చుని ఉన్నాడు అనే ఒక కల్పన ఇదంతా కూడా భేదాన్ని సృష్టిస్తూ ఉన్నది ఈ బ్లైండ్ మ్యాన్స్ గేమింగ్ ఈ కళ్ళ గంతలు కట్టి ఆడి ఆట అయి ఉపయోగకరమైంది కాదు ఆ గంతలు తీసవతలు మారే అంత స్పష్టంగా తెలుస్తుంది ఆ విధంగానే ఈ మనస్సులో ఉండేటువంటి భేద దృష్టిని నిరాకరించు మనస్సుని డ్రాప్ చేసే సంకల్పాలని డ్రాప్ చేసే నీకు అహంవృత్తి ఏ తత్వం నుంచి ఏ మూల స్థానం నుంచి ఉద్భవించిందో ఆ పరమాత్మ చైతన్యమే పరబ్రహ్మాన్ని నీకు అలా తెలుసుకుని మనం ముందుకు అడుగు వేయాలి దేమీ పెద్ద కష్టం కూడా కాదు తేలి తేలికైన విషయమే